అనగానగనక ఓ కూరుంది అందులో కూడా చాలామంది ఉంటారు కదా అలాగే ఒక ఫ్యామిలీ ఉంది త్యామిలీ అంటే ఎవరెవరు ఉంటారు ఒక వైఫ్ హస్బెండు వాళ్ళ పిల్లలు తర్వాత వీళ్ళ పేరెంట్సు అందరూ కలిసి కదా బ్రదర్స్ ఉండే బ్రదర్సు ఆ రోజుల్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు అనమాట ఒకసారి ఏమైంది వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయింది వంట చేసుకోవాలి ఎల్లాగా ఎల్లాగా అని ఆలోచించారు అప్పుడు ఆ హస్బెండ్ ఉన్నాడు కదా వాడికి రాముడు అనుకుందాం పేరు సరేనా రాముడికి వాళ్ళ వైఫ్ ఒక గొడ్డలిచ్చి నువ్వు దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ గొడ్డలతో ఆ కొమ్మలు కట్ చేసి పట్టుకొచ్చి మనం వండుకుందాం అందుట వీడు సరే అన్నట్టు ఇంతకుముందు ఏంటంటే అసలు ఒకప్పుడు గ్యాస్ ఉండేది కాదు గ్యాస్ లేకపోతే కర్రలు తెలుసు కదా నీకు కర్రల్ని కాల్ కాచి వాటి మీద గిన్నె పెట్టుకుని ఆ మంట చూస్తూ ఆ ఫైర్తో వంట చేసుకునేవాళ్ళు అన్నం వండుకోవచ్చు పప్పు వండుకోవచ్చు మాచినప్పుడు మేము అలాగే తినేవాడు దాన్ని పొయ్యి అంటారు పొయ్యిలో పెట్టుకుని అంటించి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని పొయ్యి ఎలా ఉంటుందో అడిగితే అమ్మ నాన్న చెప్తారు చూపించడానికి ఎవరు ఎక్కడా లేదు సైడ్స్ స్టోన్స్ పెట్టి అలా పెడతారు అన్నమాట ఓకే దాంట్లో కట్టెలు పెడతారు కట్టెలు అంటుకోవడం కోసం కొబ్బరి పీచు పెడతారు ఆ కట్టెలు కాల్తేనేమో అందులోంచి కోల్ బొగ్గులు వస్తాయి ఆ బొగ్గులు కూడా మన వాళ్ళు గ్రైండ్ చేసి దాంతో పడుతూకునేవాళ్ళు అలా అనమాట ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీస్ వచ్చి నీకు టూత్పేస్టులు ఇవి గ్యాసు అంటూ కొత్త కొత్త వస్తువులు వచ్చాయి కానీ ఇంతకుముందు ఆల్మోస్ట్ అన్ని వస్తువులని ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు విలేజ్లోనే తయారయ్యేవి బయటి నుంచి కొనుక్కునేవి తక్కువ ఉండేవి అసలు సరే ఇంతకీ రాముయ్యం చేసేట బొడ్డలు భుజాన పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాట ఫారెస్ట్కి వాడికి అది ఫస్ట్ టైం బస్సులు ఫారెస్ట్కి ఎలా దారి తెలుసు తప్ప కట్టెలు కొట్టాలి కొట్టలా పట్టరావాలి ఇవన్నీ వాడికి తెలియదు కానీ వాడేమిటి రోజు చూస్తూ ఉంటాడు అందరినీ వాళ్ళ తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఓష్ ఎంతమంది చేయడానికి పెడుతున్నారు నాకు అతను రాదా వాడు నేను చేయలేదా నేను కట్టలు కొట్టకొల్సి వేస్తాను వెళ్ళట వెళ్ళి అక్కడ బాగానే ఉందా కొంచెం ఎండిపోయినట్టుగా ఉండేసెట్టు అయితే మనకు వెంటనే పొయ్యిలో పెట్టుకోవచ్చు మనకు కొంచెం ఎండినట్టుగా ఉండేసెట్టు చూసుకున్నట్ట చూసుకుని కొట్టడం అన్నట్ట అంటే చెట్టు మీద గొడ్డలు పెడితే కొడుతుంటే గొడ్డలకి ఒక బ్లేడ్ లాగా ఉంటుంది అది తగిలితే ఫోర్స్తో తగులుతుంది కనుక నెమ్మదిగా అది కట్ అవుతుంది వాడు కొడుతున్నట్ట ఆయాసం వస్తుంది ఇంకా కొడుతున్నట్ట కానీ దాని దెబ్బలు తగుతున్నాయి కానీ అది విరగట్లేదు చాలా కష్టపడుతున్నట్టపల అటు నుంచి రంగయ్యా అని చెప్పి ఇంకో వాడు ఇంకో అబ్బాయి వచ్చేవిడికి ఏదో చెప్పబోయేటట్ట రాము అన్నట్ట నేను పని చేస్తున్నాను నన్ను డిస్టర్బ్ చేయకు నీ పను చూసుకోపో అన్నట్ట అంతేగాని వాడు వచ్చాడు వాడేదో చెప్తాడేమో సలహా ఇస్తాడు అడ్వైజ్ ఇస్తాడు మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడేమో మను మాటలు విందాం అని వీడికి బుద్ధి లేదు అలా చేసి చెప్పినా ఎవరన్నా మనం పని చేస్తున్నప్పుడు ఆ పని వచ్చిన వాళ్ళు ఎవరన్నా వచ్చి అలా కాదు ఇలా అంటూ ఉంటే ఏ నీ దోశ కటీఫ్ నువ్వు నాకు తెలుసు అంటే ఏడుపు పెట్టకూడదు ఏం చెప్తున్నారో వినాలి విని ఓహో ఇలాగా ఇలా చేయాలా అని మనం నేర్చుకోవాలి అంతే కానీ మన పని డిస్టర్బ్ కోసం వచ్చారు అన్నట్టుగా అందరినీ కొందరు అలా కానీ చాలామంది మనకి సలహా ఇచ్చి హెల్ప్ చేద్దామని వస్తారు సరే వీడు పొమ్మన్నాడుగా రంగా వెళ్ళిపోయాట వీడు సాయంత్రం దాకా కష్టపడి కొట్టగా కొట్టగా కొట్టగా ఓ ఫైవ్ పీసెస్ వచ్చాయట మామూలుగా ఏమిటి అలా కొడుతూ ఉంటే ఓ హండ్రెడ్ పీసెస్ ఉన్నా కొట్టడానికి వస్తాయి వాటి అన్నిటిని కట్టలక కట్టుకుని ఇంటికి తీసుకెడతారు వీడికి ఫైవ్ పీసెస్ వచ్చేటంతే ఫైవ్ పీసెస్ అల్ల అల్ల పడిపోవచ్చు అంతట్లో రంగా వచ్చే వస్తున్నట్టు వెనక్కి వాటిదో ఊరిలోట ఆ పని అయిపోయింది వెనక్కి వస్తున్నట్టు ట్టలు కొట్టేవా చాలా కొట్టుకున్నావా అంటే ఎక్కడ కొట్టాను ఆ చెట్టు చాలా స్ట్రాంగ్గా ఉంది నేను ఫైవ్ పీసెస్ మాత్రమే కట్ చేశాను అంతే అయ్యింది నాకు ఎందుకో అప్పుడు వాడినట్ట్రాంగ్గా లేదు నువ్వు సరిగ్గా కొట్టడం చేత కాలేదు ఏం తెలియలేదు నీకు ఏం చేయలేదండి నిర్భరంగా తెలుసు అందరూ కొట్టేట నేను కొట్టాను మాంచి కొడుతూనే ఉన్నాను నువ్వు కొడుతున్నావు దేంతో కొట్టావు గొడ్డలతో కొట్టాను గొడ్డలు అంటే యాక్స్ చెప్పానుక ఒక బేడ్లో ఉంటుంది దానికి కట్టుకోవడానికి ఒక పెద్ద కర్రలాగా ఉంటుంది హ్యామరు యాక్స్ పడేదానికి ఒక కర్రలు ఉంటాయి ఆ కర్ర పుచ్చుకొని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతావు హ్యామర్ అయితే మేకులు కొట్టడానికి గొడ్డలు అయితే ఇలా ఏమన్నా కట్ చేయడానికి వాడతాం అనమాట నువ్వు గొడ్డలతోనే కొట్టావు కరెక్ట్ కానీ గొడ్డలు ఎలా ఉందో చూసే అవసరం నువ్వు చూసే చూసి ఏంటి ఏమైంది బాగానే ఉంది కదా స్ట్రాంగ్గానే ఉంది కదా అండ్ స్ట్రాంగ్గా ఉంది కరెక్ట్ కానీ షార్ప్గా ఉందా అక్కడ షార్ప్గా ఉంది అంత దెబ్బ కొడితే తొందరగా కట్ అవుతుంది కదా మనం కూడా ఇంట్లో నైఫ్ వాడతాం నైఫ్ అని షార్ప్ అనుకో చెప్తాం కదా షార్ప్గా ఉంటుందమ్మా ముట్టుకుని చేయదగిపోతుందమ్మా అని మన పని అవ్వాలంటే అలా షార్ప్గా ఉండాలి బ్లేడ్ కానీ నైఫ్ కానీ ఏదైనా షార్ప్గా ఉంటేనే మనకి హెల్ప్ చేస్తుంది అంతేగాని షార్ప్గా లేకపోతే వాటితో కట్ అవ్వాల్సింది కట్ అవ్వు ఇంకా షార్ప్ చేసే టైం నాకు ఎక్కడుంది మార్నింగ్ టు ఈవినింగ్ నేను గొడ్డలతో చెట్లు కొడుతూనే ఉన్నాను నాకు ఫ్రీ టైం ఎక్కడుంది షార్ప్ చేసుకోవడానికి అన్నట్టు వాడు వాడా నువ్వు అదే తప్పు చేస్తావు ఏదైనా పని చేసేప్పుడు ముందుగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఏదో సెట్ చేసుకోవాలి షార్ప్ చేయడానికి నీకు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫైవ్ మినిట్స్లో షాప్ చేస్తుంటే నీకు బౌల్డ్ పని చేసి ఉండేవాడివి బౌల్డ్ వచ్చేవి నీ ఇంటికి కావాల్సిన కట్టెలన్నీ మధ్యాహ్నం లోపల నువ్వు కొట్టేసుకుని పట్టుకెళ్ళిపోయి ఉండేవాడివి ఇప్పుడు చూడు సాయంకాలం దాకా కొట్టినా నీకు పని ఎందుకంటే నువ్వు ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తే ఇది అవుతుంది నేను చెప్దామని వస్తే నువ్వు వినలేదు అది అయ్యో అలాగా అయితే సరే నెక్స్ట్ టైం నుంచి ఎన్ని పన్ను మొదలట్టినా దానికి కావలసిన వస్తువులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని అప్పుడు మొదలతాను నాకు బుద్ధి వచ్చింది అన్నట్టు మనం కూడా చూడు ఎక్కడ టాటా పవన్లకు కార్ ఉంది అలా చూసుకుంటాం కార్ స్టార్ట్ అవుతుంది అందుకని బ్రేకులు ఉన్నాయా కార్లో పెట్రోల్ ఉందా అన్నీ చూసుకుని బయలుదేరుతాం కానీ అన్నీ రెడీ పరిగెత్తు బరగ అన్నాం కదా అలాగే స్కూల్కి వెళ్ళేప్పుడు అన్ని వస్తువులు ఉన్నాయా స్కూల్కి ఏమేమి తీసుకెళ్ళాలి బుక్స్ తీసుకెళ్ళాలా అక్కలేదా బ్యాగ్ తీసుకెళ్ళాలా అక్కర్లేదా వాటర్ బాటిల్లో నీళ్ళు అన్ని చూసుకుంటుంటాం కానీ ఏమి చూడకుండా పరిగెడతావా పరిగెత్తాం కదా అలాగే మనం ఏ పని చేసినా సరే ఆ పని చేసుకునే కాసిన వస్తువులు ఉన్నాయా లేదా అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఉండడమే సరిపోదు కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకొని పని మొదలు పెడితే ఫాస్ట్గా అవుతుంది అంతేగాని ఎప్పటికప్పు పని చేస్తూ చేస్తూ మధ్యలో ఇది కావాలి అది కావాలి అని అప్పుడు పరిగెడుతు మనకి టైము చాలా వేస్ట్ అయిపోతుంది మనకు ఉండే టైం కొంచమే టైం ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకూడదు అన్ని పనులు ఎలా చేస్తే ఫాస్ట్గా అవుతాయా అని ఆలోచించుకుంటూ అలాగే చెయ్యాలి